దేవా నీకెంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న గొప్ప తండ్రి నీకెంతో వందాలు ప్రవ్వా ఈ గడిచిన కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రవ్వ దీవారాత్రు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రవ్వ ఈ దినమంతా ప్రతి పనులు మాకు ఘన విజయం అనుగ్రీనారు మీకు వాక్ ద్వారా ప్రవ్వా మీరు నైనా వాటిని పారదోలడానికి నీకు ఎంతో వందనాలు సమస్త ఘనత మహిమ నీకే ఏ సీకే వందనాలు థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా సన్నిధికి మేము వచ్చినాం ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా మమ్మల్ని ప్రభావ సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాయిగా ప్రభావ మా జీవితాలు మీరు స్వీకరించండి మా మా ఇంకేమన్నా బలహీతలు ఉంటే ఆయాస్యకరమైన తొలగించండి మమ్మల్ని సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి అయినా మీ యొక్క నడిపించండి అయినా మీ నూతనమైన అభిషేకం మా అందరికీ అనుగరించినైనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆది పత్తి వంచి నడిపించండి పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రవా నైనా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన అయినా ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలో ప్రతి దశలోనైనా మీకు అంగీకారం మేము జీవించాలా ఈ దినం వాక్యం చేత మీరు మాతో మాట్లాడాడి మమ్మల్ని బలపరచండి నైనా ఆత్మీయ లోతులకు మమ్మల్ని నడిపించినైనా జీవితంలో ప్రభ మేము ఇంకా ముందుకు పోలాలన్నా సహాయపడండి ప్రార్థన జీవితం దయచేయండి ఈ భయంకమైన దినాల్లో మేము ఏ రీతిగా ప్రభావాటిని మేము ముందుకెళ్లాలో మీరే మాకు మార్గం చూపించి నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి రాని పెట్టి త్వరగా ండి పతి ఆటంకాలకు కొట్టివేండి ప్రవ్వ నా దేవ ఈ ఆరు అంతట్లో మీరు ఉండండి పరిశుధాత్మ దేవ మాలో ఉండి మీరు మాతో మాట్లాడండి మీ వాక్యంలో లోతుల్లోకి మమ్మల్ని నడిపించి అనేకమైన విషయాలు ఈ రోజు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని వినే చెవులు గ్రహించే ఓ ప్ర హృదయం ప్రవ్వ చూసే కళ్ళు మా ఆత్మ ప్రాణశీరంనైనా మీకు సమర్పించుకుంటున్నాం ఏసు క్రీస్తు నామంలో మీరు మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ om in praise lord anna thank you anna lemmu tejarillumu ani nanu utteja parachinaa yesayya lemmu tejarillumu ani nanu తేజపరచిన నాయసం నిన్నే స్మరించు కొనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణుల్లా ప్రకటించేదాం నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోల్లా ప్రకటించేదాం లెమ్ము తేజరిల్లుము అని నను ఉతేజ నన్ను ఉత్తేజపరచిన నాయసయ్య उन्नत पि निर्लक्ष पार नीतो ना नी तो नुचुटे ना भाग्यम उत पि निर्लक्ष पार नीतो नी तो नुचुटे ना भाग्यम शाश्वत प्रेम तो नु प्रेमी नी कृपू शाश्वत प्रेम నీ కృప చూపితి ఇదియే భాగ్యము ఇది ఏ భాగ్యము ఇదియే నా భాగ్యము లిమ్ము తే జరిల్లుము అని నన్ను బుద్జపరచిన నాయసయ్యిమ్ము తే జరిల్లుము అని నన్ను తేజపారచిన నా ఏసయ్య శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలు చుటే నా ధన్యత జీవకిరీటము నే పొందుటే నను చెరదీసి జీవ కిరీటము నే పొందుటే నను చెరదీసి ఇదియే ధన్యతం ఇది ఏ ఇదియే నా ధన్యతం లెమ్ము తేజరిల్లుము అని నను ఉజ పరచి ననా ఏసయ్యామ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచి నేసయ్యా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలెము నిన్ను చూసి తరింతూనే తేజోమయమైన శాలేము నగరులో నిన్ను చూసి తరింతూనే ఇది ఏ దర్శనము ఇదియే ఏ దర్శనము ఇది నా దర్శనము లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా ఏసయ్యెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నాయసయ్య నిన్నే స్మరించు కొనుచు నీ సాక్షిగా ప్రకాశించు చు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణల్లా ప్రకటించేదాం నిన్నే స్మరించు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల్లా ప్రకటించేదాము తేజరిల్లుము అని నను నన్ను ఉత్తేజపరచిన నాయస్థయ్య ప్రైజ్ రాష్ట్ర ప్రార్థిస్తాం పరశుధర వేవా మీకు వందనాలైనా మహోన్నతుడకు మా తండ్రి మీకే స్థితల స్తోత్రాలైనా ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు వందనాలు అనేక పండ్ల తండ్రి మేము మేము లగ్నమగ్నమై ఉంటుండగా సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు వాటన్నిట్లలో మాకు విజయం అనుగరిస్తుంది మీకు వందనాలు ముఖ్యంగా నైనా ఈ సాయంత్రం సార్ల ప్రభావ మీ సన్నిధిలో మేము సమయం గడుతుండగా మీ యొక్క నడిపింపు మాకు దయచేయండి వాక్యంలో మీ సత్యాన్ని గ్రహించలాగనా ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని గ్రహించి దాన్ని మేము అవలంబించుకోవాలా ప్రభా ఆ రీతి అవలంబించుకుంటేనే మా విశ్వాసం బలపడుతుంది కాబట్టి తండ్రి మాలో ఎటువంటి అనుమానాలు లేకుండా మేము ధైర్యంగా ప్రభావ మీ సన్నిధిలో సమయం గడపాలని సహాయపడండి మీ సన్నిధిలో ఒక దినము ప్రభా వెయ్యి దినలతో శ్రేష్టమని పోల్చబడింది నాయన కాబట్టి అదన్నత మీరు మీకు ఎంతో అందునాలు మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మా మొత్తం మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి మేము అయమార్థంగా ప్రతి చోట నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పురుషుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె నాజీరు చేయబడ్డ జీవితము అన్న అంశం గురించి మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు రెండవ దశ లేక రెండవ స్టేజ్ అంటాం ఇంగ్లీష్ లో నాజీరు చేయబడ్డ జీవితంలో మొదటి దశ రక్షణ అనుభవము రెండవ దశ సెల్ఫ్ అంటాం ఇంగ్లీష్లో లేక స్వీయ లేక తనువు అంటాం వ్యక్తిగతంగా నీ జీవితం అన్నట్టు వ్యక్తిగత జీవం జీవితం అయితే దీన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి రక్షణ పొందినాక ఎట్లా మనందరికీ ఈ అనుభవాలు జరిగినాయే ముఖ్యంగా క్రొత్తగా రక్షింపబడి బాప్సం పొందిన వారి జీవితాలలో ఈ అనుభవాలు ఎట్లుంటాయన్నది అంటే రక్షణ పొందేంత వరకు నీ జీవము నీ యొక్క స్వా వ్యక్తిగత జీవితం ఎట్లుంటుంది అనేది మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా రక్షింపబడ్డ రోజు మొదలుకొని ఒక రకమైన ఆ రోజు మొదలుకొని ఎన్నెన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటిని మనము ఏమంటాం ఇంగ్లీష్ లో స్ట్రగుల్స్ అంటాం ఒక రకమైన పోరాటం శరీరానికి ఆత్మకి పోరాటం అన్నట్టు మధ్యలో అది ఆరంభమవుతుంది ఆ పోరాటం మొదలుకొని అక్కడ ఏం జరుగుతుందంటే రక్షింప పడక ముందు మనమంతా మరణించిన వాళ్ళం రక్షణ అనుభవంలోకి వచ్చిన నువ్వు కృతగా జన్మించడం అంటే అర్థం అదే అంతవరకు నువ్వు చచ్చిన వాడవు చచ్చిన దానవు అన్నట్టు కానీ ఎప్పుడైతే రక్షణ పొందుతామో మన జీవితాలు ప్రభు సమర్పిస్తామో మనలోనికి జీవం వస్తుందన్నట్టు అంటే మన ఆ చచ్చిపోయిన ఆత్మ బ్రతికింపజేస్తుందన్నట్టు అది గొప్ప అద్భుతకార్యం అన్నట్టు సృష్టిలో ఎప్పుడైతే ఆదామ ద్వారా మరణము ఈ లోకాలకు సంక్రమించ వచ్చిందో వాళ్ళు మరణాన్నే కంటా ఉన్నారు అని మనం వాక్యం చూసినాం కొంతకాలం కింద గట్ట ఆదాం భావాల కాలం మొదలుకొని ఈ రోజు వరకు వాళ్ళు మరణంలోనే మనుషులని కంటున్నారు అంటే చచ్చిన కంటున్నారు శరీరంలో ఉంది ప్రాణం కానీ ఆత్మ చచ్చింది ఆ చచ్చిన ఆత్మని బ్రతికింపజేయడం కొరకు ఏశ్వర వచ్చిన మనము కొరెందులు రాసిన పత్రికలో ఎన్నిసార్లు మనం చూసినాం ఒకసారి చూడండి వారన్నా చదవగలరా మొదటి కోరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి కోరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినప్పుడు చూస్తాం అది మనం ఇందు విషయమై ఆదాము అన్న మనుషుడు జీవించు ప్రాణి ఆయనని భయపడినది కడపటి ఆదాము జీవింప ఆత్మ ఆయను అంటే కడమటి కడపటి ఆదాము అంటే ఏసులో గురించి మాట్లాడుతున్నాడు మొదటి ఆదాం మొదటి మనుష్యుడు అంటే ఆదాము మొదటి ఆదాం అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది జీవించు ప్రాణికి జీవింపజేయు ఆత్మకి తేడా మనకు తెలియదు అన్నట్టు చాలా తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు చదువుకొని కానీ దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నించినప్పుడు జీవించు ప్రాణి అంటే శరీరం ఒకటే ప్రాణంలో ఉంది కానీ ఆత్మ చచ్చినది అని చెప్తున్నాడు ఆ రోజు ఆ చచ్చిన ఆత్మలను జీవింపజేయడానికి కొరకు కడపటి ఆదాము అంటే ఏసు ప్రభు రావాల్సి వచ్చింది కాబట్టి ఏసు ప్రభు వచ్చినాక రక్షణ కేవలం ఏసుక్రీస్తు నామంననే ఆయన నీకు రక్షణ అనుగ్రహించగలడు కాబట్టి అంటే రక్షణ అంటే ఏంటంటే నశించిపోయిన ఆత్మని రక్షించడం అంటే దాన్ని జీవింపజేయడం అని చనిపోయిన ఆత్మని జీవింపజేయడమే మన ప్రభు యొక్క మొదటి రాక సమాధించింది కాబట్టి చచ్చిన ఆత్మలను అన్నిటినీ బ్రతికింపజేయడం కొరకు ఆయన ఇక్కడ ఈ లోకాలకు వచ్చింది అంటే ఎన్ని తరాలు చచ్చిన వారన్నట్టు అందుకే ఆ చచ్చిన వారందరూ మృత్యులోకంలో ఉన్నప్పుడు వారికి ఆయన రక్షణ సువార్తని ఆయన రక్షణ కార్యాన్ని చూపించడం కొరకు మృత్యులోకానికి వెళ్ళినట్లు మనం ఎఫ్ఎస్ పత్రికల చదువుతాం అక్కడికి ఈ ఉదయం నేను మీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేసిన తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు నేను వ్రేలాడినా మెస్ అయ్యాను అని మీరు ఎంతో మంది ఎదురు చూసినారు నా కొరకు కానీ మీ పాపంలోనే మీరు చచ్చినవారు కాబట్టి ఇది నేమో మీరు నన్ను నా నా బలియాగాన్ని స్వీకరించగలిగితే మిమ్మల్ని అందరినీ నేను ఈ మృత్యులోకం నుంచి బయటికి తీసుకొస్తా ఆయన చెరలాగా ఉన్న వారిని నుంచి బయటికి తీసుకొని వచ్చేయండి బయటికి తీసుకొచ్చి ఈ భూమి మీద బ్రతికిన వారిని అందరినీ ఇంకా అంటే శరీరంలో బ్రతికినారు కానీ ఆత్మలో చచ్చిన వారు రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళ బ్రతికిన వాళ్ళందరూ వాళ్ళందరికీ ఆయన బహుమనలు ఇచ్చిండ్రు ఎందుకు అంటే ఇక మీదట మీరు మనుషులని ఆ యొక్క జీవింపజయ్యూ ఆత్మ చెప్ప నడిపించడం కొరకు కొంచెం కష్టంగా మనకి ఏమంత కష్టం కాదు మనం ఎందుకంటే మనం ప్రయాసపడే వాళ్ళం స్ట్రగలింగ్ పోరాటం మన జీవితం అంత పోరాటంతో కూడింది కాబట్టి అది అర్థమయ్యేంత వరకు మనం విడిచిపెట్టం కాబట్టి ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది అంటే మరణించిన ఆత్మలు అన్నట్టు వాటికి జీవం లేదన్నట్టు అయితే మన ప్రభు కడపట్టి ఆదాము ఆయన రావడం వలన అతను జీవింపజేయ ఆత్మ అయింది అంటే మనలందరినీ జీవింపజేయగలిగిండి అన్నట్టు ఇప్పుడు మనమందరం జీవిస్తున్న వరం ఒకప్పుడు చచ్చిన వరము ఇప్పుడు బ్రతికిన వరం అందుకు మరణానికి మన మీద ఏ అధికారం లేదు అన్నట్టు అందుకే మన పరిచర్యలో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం చనిపోయే వాళ్ళ దగ్గరికే దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు చనిపోతున్న వారి దగ్గరికి ఇంకా వాళ్ళని ఫ్యూ అవర్స్లో చనిపోతారు లేక వన్ డే టూ డేస్లో చనిపోతారు వారి ఫ్యూ డేస్లో చనిపోతారంటే వాళ్ళ దగ్గర మనం పంపిస్తుంటాడు దేవుడు ఇది తరచుగా జరుగుతుంటుంది మన గ్రూప్స్లలో ఐసీయూలో పోరాడుతున్న వాళ్ళు కాన్షియస్ అంటే మొత్తము వాళ్ళు కాన్షియస్నెస్ లేదంటే కోమాలకు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ దగ్గరికి మనల్ని తీసుకొని పోతుంటాడు దేవుడు వారికి మనం చెవులో చెప్తా ఉంటాం మృత్యు లోకానికి నువ్వు పోవడానికి వీల్లేదు సజీ లోకానికి నువ్వు పోవాలా నేను చెప్తున్న మాట విను అని చెవులో చెప్తాం ఏసుప్రవ్వా నా పాపములు క్షమించు నన్ను నీ బిడగా స్వీకరించు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేపిస్తాం మనం జర్మే బ్రదర్ ఇంకా ఇంకొక క్షణం చనిపోతుందంటే నేను మాట్లాడుతున్నాడు అతను ఫోన్లో నేను మాట్లాడినాకే చనిపోయాడు అయితే ఆయన మాట్లాడుతున్నా జన్మే బ్రదర్ ను మృత్యు లోకంలో పోవడానికి వీళ్ళేది వేసుకృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు సజీ లోకాన్ని పోవాల్సిందే మేమందరం అక్కడ కలుస్తాం నీకు తర్వాత ఆజ్ఞాపిస్తున్నా అని అనగానే ఫినిష్ వాళ్ళి పెంటారా కొంత ఒక కొన్ని నెలల క్రితం ఒక క్యాన్సర్ పేషెంట్ కూకర్పల్లిలో హాస్పిటల్ ఉన్నాడు క్యాన్సర్ హాస్పిటల్లో అతనితో అదే రీతిగా రాత్రి పాపాలు ప్రార్థన చేసిన తెల్లవారు మరణించింది అట్లా ప్రతి దశలో ఎన్నో ప్రాంతాలలో ఈ అనుభవాలు జరిగినాయి నా పర్సనల్ గా వ్యక్తిగత జీవితంలో అట్లనే మన బ్రదర్స్ కొంతమంది సిస్టర్స్ కొంతమంది జీవితాలు కూడా జరిగిన వాళ్ళు చెప్తుంటే సాక్ష్యాలు నేను విన్నా ఒకసారి ఉస్మానియా ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిన ఆదివారం ఒక అమ్మాయి దీన స్థితిలో ఉంది యవన స్థిరాలు అమ్మాయిని నాకు అప్పుడే ఆత్మ చెప్పేసింది ఈ అమ్మాయి పోతుంది ఇలా కాని విడిచిపెట్టాను తల మీకు చేపట్టి ప్రార్థన చేసి నేను సైతం తగ్గించినాను నువ్వు ఈ బిడ్డ ఆత్మని ముట్టినావంటే మేము చూసుకో ఏముంటుంది నీ పరిస్థితి అని విజృంభించి వ్యతిరేకంగా మీకు ఒకటి మీకు పనిచేస్తాం గద్దించినాం ఆత్మని మీ సరిధికి చేర్చుకో అని ప్రార్థన చేసి బయటకు వచ్చినా చచ్చిపోందామా ఎన్నెన్నో కేసెస్ కాబట్టి మన ప్రభు ఏ రీతికైతే జీవించు ఆత్మ అయి ఉన్నాడో ఆ జీవించు ఆత్మని మనకి ఇచ్చిండు కాబట్టి మన పరిచర్య మన ప్రభు ఏదైతే ఇక్కడ ఒప్పు చెప్పేసి పోయిండో మనం కొనసాగించడం కొరకు అనుగరించబడ్డ పరిచర్య ఇది కాబట్టి ఇది చానా కష్టతరమైన సేవ మనం చేసేది అనేసి ఏదో మనం విరవీకమని కాదు ఎంత కష్టతరమైందంటే నీ నువ్వు కొంచెము అటు తిరిగినావనుకో లోకం తట్టు నువ్వు ఒక్కసారి డ్రాప్ అయిపోతావు నీ ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయడానికి వీళ్ళేది ను బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఇటువంటి బయల్పరచబడ్డ విషయాలు ఏ చర్చల నీకు కనిపించవు నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య కూడా సైతాను శక్తుల మీద నీకు ఎంత పవర్ ఇచ్చినా అది కారణించినది నీకు ఎప్పుడు గ్రహించగలుగుతావు అందుకు కాంప్రమైజ్ కాకుండా నిర్లక్ష్యం లేకుండా ఎన్నిక పర్యాలని చెప్తా ఉంటాను నిద్ర ఒక విగ్రహ ఆరాధన ఎన్నిసార్లు వాక్యం చూపించిన ఆహారము ఒక విగ్రహం అందుకే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుతుమా ఇవన్నీ మూడు విగ్రహాలు ఇవి వాటికి బానిసలు కావద్దు మనం నిద్రమతలై ఉండకూడని వాక్యం ఉంది అది విగ్రహం విగ్రహారాధన అది కాంప్రమైజ్డ్ లైఫ్ సుఖానుభవము అదొక విగ్రహారాధన వాటి నుంచి మనం విడుదల పొందకపోతే నువ్వు సియోను పర్వతం ఎక్కలేవు ఆత్మ ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టలేవు పరలోకంలో నీ పురాతనమైన ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలని ఎప్పుడు గ్రహించలేవు ఆయన సంకల్పము కేవలము మనుషుల రక్షణ పొంది పలకపోవడం కానే కాదు అది ఓన్లీ బేసిక్ ఏబీసిటీ లాగా ఆయన సంకల్పంలో ఇంకా అనేకమైనవి ఉన్నాయి అవి మనకి ఇంతవరకు సరే మన గ్రూప్లో కొంతమందికి బయపరచబడ్డాయి అది ఏంటి అంటే రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదోదన దేవుడు మనకు చూపించండి మీరు మీ గురించి ఈ సృష్టి ఎదురు చూస్తుంది దేవుని కుమారుల కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతుంది ఎవరు మమ్మల్ని విమోచిస్తారా అని కాబట్టి నెక్స్ట్ లెవెల్ పరిచర్య అది ఎవరు చేస్తారు నాకు తెలుసు చర్చ్ల అవి నెక్స్ట్ లెవెల్ పరిచర్య అంటే కేవలం ఈ లోకంలో సువార్త చెప్తే సరిపోద్ది అనుకుంటున్నారు కానే కాదు అది ఓన్లీ బేసిక్స్ నెక్స్ట్ లెవెల్ పరిచర్య ఏంటంటే నువ్వు పోయి సమస్త సృష్టికి సువార్థను ప్రకటిస్తావు సమస్త సృష్టి అంటే ఉత్త మనుషులా చెప్పండి సమస్త సృష్టి అవుట్ ఆఫ్ గేర్ అన్న వాక్యం నేను చూపించిన మీకు కొంతకాలం కిందట ఆదమ్మ వాళ్ళ పాపం వలన ఈ సృష్టి మొత్తం తారుమారైపోయిందని చెప్పిన ఆదామ పాపం చేస్తే సృష్టి ఏం చేసింది కాలాలన్నీ సీజన్స్ అన్నీ మారిపోయినాయి భూమి ఎందుకు అంతగా వేడి అయిపోతుంది భూమి ఎందుకు సరిగ్గా ఫలమిస్తుంది రోగాలు ఎందుకు ఎక్కువైపోయినాయి పశువులు పక్షులు అందుకు వ్యతిరేకం అయిపోయినాయి అవి ఎందుకు క్రూర మృగాలుగా తయారైపోయినాయి ఆదాము కంట్రోల్లో ఆధీనంలో ఏ ఉన్నా అన్ని ఆయన మీద ఉన్న శాపం ఆయన మీదకి వచ్చిన శాపము అనుభవించాల్సి వస్తున్నాయి కాబట్టి ఆదామ దేవుడి సృష్టి మీద అధికారం ఇచ్చిండు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసిండ్రో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి అన్ని తారుమారు కానీ ఏ వచ్చినాక నిన్ను జీవింపజేసిండు కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి మళ్ళా రెస్టోర్ అవుతుంది నీ ద్వారా ఆ లెవెల్ ఆఫ్ పరిచర్యని కానీ బేసిక్ పరిచయనే చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ లెవెల్ పరిచర్ ఎక్కడ చేస్తుంది చెప్పండి ఆకాశ సమూహంలో నేను పోరాడాలా ఎప్పుడు చేస్తేవి ప్రధానులతో పోరాడాలా ఎప్పుడు చేస్తేవి అంధకార సంబంధులకు లోగ నాదులతో పోరాడాలా ఎప్పుడు చేస్తేవి ఆ పరిచర్య టోటలీ డిఫరెంట్ అన్నట్టు కాబట్టి ఈ దినము మనము ఆ నాజ్యులు చేయబడ్డ జీవితం అంటే ఆయన కొరకు సంపరిశుద్ధంగా సమర్పించబడ్డ జీవితము నెక్స్ట్ దశకి ఎదగాల అంటే నీ యొక్క స్వీయ లేక తనువు లేక సెల్ఫ్ నీ సెల్ఫ్ రక్షణ అనుభవం పొందుకున్న దినం నుంచి అది ఎటువంటి పోరాటంలో చిక్కబడింది అనేది మనం నేర్చుకుంటున్నాం మొదటిదిగా ఏంటంటే రక్షణ అనుభవం పొందక నీలో పరిశుధాత్ముడు ఉండడు కాబట్టి నువ్వు చచ్చిన ఆత్మవు అన్నట్టు ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వస్తావో నీకు దేవుడి యొక్క ఆత్మ జీవింపజేస్తుంది తర్వాత ఏం జరుగుతుంది అందుకే మనకు మనం అనేక పర్యలు తీస్తాం ఆ పరిశుదాత్మ లేకుంటే దేవుడు అని దేవుడు ఏసు నీ ఒప్పుకోరంట మళ్ళీ ఏసు నీ ప్రభు నీకు పరిశుధాత్మ అభిషేకం ఉన్నట్టే కదా అంటే అభిషేకం అనేది సెకండ్ పాయింట్ పరిశుధాత్ముడు ఉన్నట్టే కదా లోపల ఇక్కడ కొంత వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి మన మధ్యలో కొంతమంది ఏమంటే నువ్వు స్పెషల్ గా ఆయన కొరకు కని పెట్టుకుంటేనే ఆయన వస్తాడంటే అది సెకండరీ లెవెల్ అనుభవం అది ఎందుకంటే బైబుల్ అంతటా మనం చూసినాము రక్షణ అనుభవమే ఎన్నో లెవెల్స్ గా పోయిందని మనం చూసినాం గతంలో కేవలము నీ ఆత్మకి రక్షణ కాదు నీ ప్రాణానికి కూడా రక్షణ నీ శరీరానికి కూడా రక్షణ అవసరమని నేను చూపించిన వాక్యలు అదే రీతిగా ఇవన్నీ ఎట్లా జరుగుతాయి క్రమేణా జరుగుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి అట్లనే నీ సెల్ఫ్ అనేది లేక నీ స్వీయ తనువు అనేది నీ యొక్క వ్యక్తిగత జీవితము ఏ రీతిగా ఒక దశ నుంచి ఇంకో దశకి ఎదగాల అనేదే మనము ఈ నాజీరు చేపడ్డ చూస్తా ఉన్నాం సైతానికి నీకు పోరాటం ఎప్పుడు ఆరంభమవుతుంది తెలుసా నువ్వు బాప్తిజం పొందిన రోజు నుంచి నువ్వు పాపాలు ఒప్పుకున్న రోజు నుంచి బాప్తిజం పొందుకున్నాక నువ్వు సీల్ చేయబడతావు ఆ రోజు నుంచి స్టార్ట్ అన్నట్టు నీకు పోరాటం అంతవరకు అంత సామాన్యంగా ఉండే కాలం అంతా మంచిగా ఉండే అందరినీతో బానే ఉన్నారు కానీ ఏ రోజైతే నువ్వు బాప్సం పొంది బయటికి వస్తావో ఆ రోజు నుంచి నీకు పోరాటం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ లోకంతో సమాధాన పడవు నువ్వు అంతకుముందు దాంతో స్నేహంగా ఉన్నావు ఇప్పుడు దాని నుంచి బయటికి వచ్చేసినావు అది నీకు వైరం అన్నట్టు ఈ లోకంతో వైరం ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో దేవుడితో స్నేహం చేస్తే లోకంతో వైరం లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం అది తెలుసు ఆ పోరాటమే ఆరంభం రక్షణ అనుభంలో పొద్దు వచ్చినాక కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితంలో బహు కష్టతరమైన జీవితం ఏంది అంటే రక్షింపబడ్డవాడు తన స్వకీయ స్వీయ జీవితం లేక తన సొంత జీవితాన్ని ఏలితైగా ముందుకు కొనసాగించుకుంటూ పోవాలా రక్షింపబడ్డ రోజు సరే రక్షణ పొందినాక మనము పరిశుదాత్మ మనలోనికి వస్తాడు కాబట్టి మనల్ని జాగ్రత్త పరిశుద్ధంగా జీవింపచడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు కానీ ఆ అవకాశంలో ఏం జరుగుతుందంటే నీ యొక్క పోరాటము మరీ ఎక్కువైపోతూ ఉంటుంది బాధ్యత అది అన్నట్టు బాధ్యత నిన్ను తీర్చిదిద్దాలా ఒక మంచి పాత్రలాగా తయారు చేయాల తయారు చేసినాక సేవకి రిలీజ్ చేయాలా సేవకు రిలీజ్ చేయకముందు నిన్ను టెస్ట్ చేయాల కాబట్టి అందుకే మనం చూస్తాం మన ప్రభు ఆ యొక్క నలభై దివరాత్రంలో ఉపాసనం ఉన్నాడు దాని తర్వాత ఏం జరిగింది ఆయన బాప్సం పొందినాక జరిగింది అది ఆయన బాప్సం పొందినాక ఏం జరిగింది అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అంటే పరిశుధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడును ఇది మనం బహుజాగ్రత్తగా ఆలోచించాలా సైతాని చేత శోధించబడుటకు పరిశుద్ధాత్ముడు ఏసుని అరణ్యకి తీసుకొని పోయిండ్రు ఎంతమంది చదివినారు ఆ వాక్యం మనం చూసినాం గతంలో ఇవన్నీ మీకు కొత్తవి కానే కానీ ఇవన్నీ ఏంటంటే అక్కడక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఇప్పుడు జమ అయితేనే అంతే అన్ని ఒక చిత్రపటంలో పొందుపరిచినట్టు అన్ని పీసెస్ ఒక పజుల్ పీస్ అంటాం పజిల్స్ అన్నిటినీ జమ అతుకుతే ఒక మంచి బొమ్మ వస్తుంది ఆ దశలో ఉన్న మీరొచ్చి మనం కానీ ఇవన్నీ చూసినాయే కొత్త కానే మనకి ఆయన అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడను కొనిపోబడ్డాక అపవాది శోధించండు కదా అతన్ని ఈ లోకమంత నాది నేను నీకు నాకు ఎవరికి ఇవ్వాలని కూడా నేను వానికి ఇచ్చుకుంటా నేను నీకు ఇవ్వాలా నీకు నన్ను నన్ను నన్ను మృక్కాల కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే రెండవ దశ బహు భయంకరమైన పోరాటం అన్నట్టు దేనికి అంటే నీ శరీరానికి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడేమో నిన్ను సరి చేయడానికి నీ ప్రాణాన్ని సరిచేసి నడిపించడానికి కోరుకు ఎందుకంటే నువ్వు సమర్పించుకున్నావు మళ్ళీ డెడికేట్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు నేర్పాలా ఎట్లా జీవించాలా ప్రభు కోరుకు ఎట్లా సిద్ధపడితే నువ్వు మంచి పాత్రలాగా తయారెత్తవు అప్పుడు నేను బ్యాటిల్ ఫీల్డ్కి లేక యుద్ధ భూమికి నేను నేను విడిచిపెడతా ఎందుకంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ కొత్తగా పసిపిల్లలే అని పౌలు జ్ఞాపకం తీస్తాడు మళ్ళీ పసిపిల్లల్ని ఎవడు యుద్ధానికి పంపాడు ఉంటే నువ్వు యుద్ధానికి పోవు నేను ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం చూడండి ఏసుప్రభు జన్మించినాక ముప్పై సంవత్సరాలు ఎక్కడికి పోయిండు ఎవరు నాకు తెలుసు మీరెవరు చెప్పలేరు ఎందుకంటే అది ఎక్కడ కనిపించదు మీకు బైబుల్లో థర్టీ ఎయిత్ ఇయర్లో సేవ స్టార్ట్ చేసిండు థర్టీ థర్టీ ఎయిత్ ఇయర్లో సేవ స్టార్ట్ చేసిండు త్రీ ఇయర్సే ఆయన సేవ ఓన్లీ త్రీ ఇయర్స్ లో భూతాల క్రిందులు చేసి పడేసి మన థర్టీ ఇయర్స్ ఏం చేసి అది ఎక్కడ చూస్తామంటే ఏస గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం ఏషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం అదే అని చాలా ఎలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అక్కడ వరకు చాలు అక్కడ వరకు చాలు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యము యజరావు గురించి అది మన ప్రభు పుట్టుకకు సంబంధించిన ప్రవచనం యశయ భక్తుడు దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల ముందు మన ప్రభు కంటే ముందున్నవాడు ఆయన దర్శనంలో చూస్తున్నాడు అంటే ఏడు సంవత్సరాల తర్వాత జరగబోయే దర్శనాన్ని ఆయన చూస్తా ఉన్నాడు కానీ ఆయనకు తెలియదు ఇది ఎప్పుడు నెరవేరుతుందో దర్శనం మటుకు చూస్తున్నాడు ఆ దర్శనంలో ఏం చూస్తుండంటే మనకు శిశువు పుట్టెను మనకు కుమరుడు అనుగ్రహించబడింది పుట్టడం ఏంది అక్కడ తెలుస్తుంది క్లు ఆయన పుట్టిండు శిశువుగా అంటే బాలుడుగా పసిపిల్లగా పసిపిల్లవాడిగా పుట్టిండు కానీ ఆయన కుమరుడుగా మనకు అనుగ్రహించబడిండు ఎందుకంటే కుమారుడు తప్ప అంటే కుమారుడు అంటే ఎదిగిన వాడు శిశువు అంటే పసిపాడు పసిపిల్ల వాడు కాబట్టి పసిపిల్లవాడు కుమారుడుగా ఎదగాల అంటే ముప్పై ఏళ్ళు పట్టిందానికి అప్పుడే అతను మనకు అనుగ్రహించబడిండు కాబట్టి ఈ ముప్పై సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఆయన తర్బీదు పొందిండు ఏసు క్రీస్తుగా మారాలంటే ముప్పై సంవత్సరాలు పట్టింది మనలో కూడా చాలా మందికి ఎందుకు పరిశుధాత్మ అభిషేకం రాదు అంటే ఇదే క్లూ నువ్వు శిశువుగా ఉన్నావు ఇంకా ఈరోజుకి కూడా కానీ కుమారుని దశకి ఎదగలేదన్నట్టు సెల్ఫ్ అంటాం అంటే స్వీయ జీవితం నీ తనువు నీ జీవము ఇంకా కుమారుని దశకి ఎదగలేదన్నట్టు ఇంకా పసిపిల్ల దశకే ఉందన్నట్టు నువ్వు ఈ లోకానికి లేక సేవకి అనుగ్రహించబడాలంటే నువ్వు కుమారుని దశకి ఎదగాల అంటే నువ్వు సంపూర్ణంగా తయారైనవు ఇప్పుడు ను నిన్ను నేను బలి అర్పణగా స్వీకరించగలను అని చెప్తుండే దేవుడు తండ్రి కాబట్టి తండ్రి అతన్ని 30 ఇయర్స్ సిధపరిచిండు సిద్ధపరిచి ఇంకా ఆయన మరణించక ముందు ఫైనల్ టెస్ట్ చేయాల అందుకు ఆ ఫైనల్ టెస్ట్కి ముందు చూడండి ఎప్పుడు జరుగుతుందంటే శిశువు కుమారుడుగా మారాలంటే ఆయన బాప్తి సాపు దశకి బాప్తిజం తర్వాత పరీక్షించబడల్లా అప్పుడు ఈయన ప్రియకుమారుడు అన్న సాక్ష్యం పొందగలుగుతాడు అందుకే ఆయన ఎప్పుడైతే బాప్ సం పొంది బయటకు వచ్చిండో నుంచి బయటకు వచ్చిండో పరిశుధాత్ముడు దిగొచ్చి రావడము అప్పుడు పరలోకం నుంచి స్వరం నిప్పడం ఈయన ప్రియకుమారుడు కాబట్టి ప్రియకుమారుని దశకి ఎదుగుతేనే కానీ నువ్వు ఆయన పని కొరకు సిద్ధపడవన్నట్టు సిద్ధపరచలేదన్నట్టు సిద్ధపరచడము అన్న విషయం గురించి నేను ఒక రోజు మీకు చూపిస్తా వాక్యము ముఖ్యంగా దేవత దిగి వచ్చి ఏలియాతో మాట్లాడుతుంది చాలా కాలం రెస్ట్ తీసుకొని మంచిగానే ఉంది ఇప్పుడు అంత ఇప్పుడు లే నీ శక్తికి మించిన ప్రయాసం ప్రయాణము నీకు సిద్ధపరచబడి ఉన్నది ఎవరు సిద్ధపరచిండు ఎక్కడ సిద్ధపరచిండు పర్లోకంలో అన్ని ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో ఎవడు ఏం చేయాలా అనేది దేవదూతలు ఇక్కడికి వచ్చి వాక్యం అనౌన్స్ చేసుకోవాలంతే కానీ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరు జాగరూకులు కౌన్సిల్ మీటింగ్స్లలో డివైన్ కౌన్సిల్స్ దేవుడు భక్తులు అందరూ కలిసి అందుకేమన్నా చూసినాం ప్రటన్ గ్రంథంలో ఇరణాలు పెద్దలు ఎవరు చెప్పండి వాళ్ళు ప్లాన్స్ చేసేటోళ్ళు ఈ లోకంలో వాళ్ళు ప్లాన్స్ చేసి ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాల ఇండియాకి ఎవడు ప్రెసిడెంట్ కావాలా యునైటెడ్ స్టేట్స్కి వాళ్ళు అక్కడ ప్లాన్ చేస్తారు నేను కొన్ని సంవత్సరం కొన్ని కొంతకాలంకి నిర్ణయానికి భవిష్యత్ రెండు మూడు సంవత్సరాల ఒకసారి చూపించిన నేను ఏంటంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు కుమారుని దశకి ఎదిగినాక కుమారుని నుంచి తండ్రి దశకి ఎదగాలది ఫైనల్ స్టేజ్ అని చెప్పిన మీకు నేను యోహాన్ భక్తుడు ప్రకటన గ్రంథంలో తండ్రి దశకి ఎదిగిన చూపించిన వాక్యం మీకు శిశువు నుంచి కుమారుని దశకి కుమారుని దశ స్ట్రగుల్ అంటే లేక త్యాగం చేయడము శిలువను మోసుకుంటే పోవాలి కుమారుడు తర్వాత సిలువెక్కాల ప్రాణాన్ని త్యాగం చేయాల అది కుమారుని దశ ఆ అనుభవం తర్వాత నువ్వు తండ్రి దశకి ఎదుగుతావు తండ్రి దశకి ఎదిగినవంటే నువ్వు ఆ ఇరణాలు పెద్దలతో పాటు ఉంటావు ఆ సమూహంలో ఉంటావు నిజంగా ఇరునాలు కాదు అది మంది ఇటు పన్నెండు మంది అటు అనేది కాదు అది చిహ్నాలు బైబుల్ అంత సంంధమంతా చిహ్నాలతో చెప్పబడింది కాబట్టి గుంపులు అవి అంతే తండ్రి దశకి ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ ఆత్మలో నేను అందుకే చెప్తాను ఈ లోకంలో విశ్వాస చనిపోతే మనం ఎందుకు ఏడవం ఆయన ప్రమోట్ అయిండు నెక్స్ట్ జాబ్కి అక్కడ ఒకసారి చెప్తూ చెప్తూ సడన్లీ పరలోకం పోయినాక కూడా అందరు డిస్టర్బ్ అయిపోతారు అని చెప్పిన ఏంటి అంటే ఇంతకు నేను పరలోకంకి వచ్చానా నరకానికి వచ్చినానా అని ఎవరు చెప్పగలరు చెప్పండి అది విన్న వాళ్ళకే జ్ఞాప్ ఎందుకు అంటే నువ్వు పరలోకంలో పోతే వింత రకమైన జీవులు నీకు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి ఆశ్చర్యపోతాం ఏం జీవులు ఇవని ఎప్పుడు చూడలేదే భూమి మీద ఎటువంటి జీవులని ఇది నరకమా పరలోకమా అన్న అనుమానం వస్తుంది మనసులేకని చెప్పాను ఎందుకంటే ఆ బోధ రోజు చర్చలో అటువంటి ఆలోచనలు కూడా ఎవరికి రాలేదు కానీ వాక్యాలు ఉన్నాయని కూడా నేను చూపించిన ఏహెచ్కల్ గ్రంథంలో నేను చూపించిన వాక్యాలు పరలోకంలో ఉన్న జీవులు ఎట్లుంటాయనని ధాన్యలు గంధంలో చూపించిన నేను నా జీవులు ఎట్లుంటాయనది ప్రొటన్ గంధంలో చూపించిన నా జీవులు ఎట్లుంటాయనది తర్వాత ఆ పరలోక రాజ పరలోకంలో ఉండే జీవులు వాటి వారి శరీరాలు ఎట్లుంటే చూపించిన అన్ని రకరకాల వజ్రాలతోని డైమండ్స్తోని సారీ డైమండ్ కాదు కానీ విలువగల రాళ్లలాగా ఉంటే వాళ్ళ వాళ్ళ శరీరాలంతా మెరుస్తున్న రాళ్లలాగా ఉంటాయని నేను చూపించిన వాక్యం మన ప్రభు శరీరమే ఎర్రని రాయిలాగా మెరుస్తుందని చూపించిన వాక్యం ప్రకటన గ్రంథంలో ఈ లోకంలో మానవ శరీరం గురించి వచ్చింది కానీ ఆయన ఒరిజినల్ గా ఆయన శరీరం అంతా దగదగ మండుతున్న ఎర్రగా మండుతున్న ఒక రాయి లాగా ఉన్నదని చెప్పి నేను గ్లాస్ లాగుంటుంది అది ఆ రాయి అని అది అంటే నువ్వు ఆ లెవెల్ కి ఎప్పుడు ఎదగగలవు ఆ లెవెల్కి ఎదగాలంటే నువ్వు కనీసం టూ అవర్స్ త్రీ అవర్స్ ఎవ్రీడే ప్రేర్లు ఉంటాయి కానీ నువ్వు అక్కడ పోయి చూడలేవు బట్టి జస్ట్ రక్షణ పొందితే సరిపోదు అన్న విషయం గురించి మనం ఈరోజు ధ్యానిస్తా ఉన్నాం సెకండ్ స్టేజే నీ యొక్క వ్యక్తిగత జీవితము ఎట్లా పరిమిత దాన్ని ఎట్లా సిద్ధపరుచుకోవాలా అది మనం చూస్తున్నాం మన ప్రభు ముప్పై సంవత్సరాలు పట్టింది మన ప్రభుకి శిశువు నుంచి కుమారుని దశకి ఎదగడం అట్లనే నీ జీవితం కూడా అంతే ఆ దశకి ఎదగాల కాబట్టి ఆ దశకి ఎదగాలంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ పోరాటం ఏంటంటే నీకు పరిశుద్ధాత్మకి మధ్యలో పోరాటం ఉంటుంది సిగరెట్ తాగొద్దు త్రాగుడికి బానిస కావద్దు సినిమాలకి షికార్లకి సుఖానుభవానికి అలవాటు పడొద్దు వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలా ఇవన్నీ స్ట్రగుల్స్ అన్నట్టు అంటే నీ యొక్క వాటిని ఆశిస్తుంది కానీ పరిశుధాత్మ అంటాడు వాటిని విడిచిపెట్టాలా కాబట్టి నీ ప్రాణము పరిశుధాత్మక మధ్యలో పోరాటం అన్నటిది ఇది బహు కష్టతరమైనది అందుకే నేను చెప్తాను రక్షింపబడ్డ వారిని అందరినీ అట్లా విడిచిపెట్టద్దు మన ఊర్లలో వారందరినీ ఏదన్నా ఒక చర్చికి అటాచ్ చేయాలా ఒక పాస్టర్ గొప్ప చెప్పాలా ఎందుకు ఆ పాస్టర్ వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటాడు వాక్యంలో తర్వాత ఆ పోరాటంలో తన ప్రాణానికి పరిశుధాత్మక మధ్యలో జరిగే ఆ పోరాటంలో విధేయత చూపిస్తారు అందుకే చూడండి పరిశుద్ధాత్మునికి విధేయత చూపించిన వారి జీవితాలు వేలగుంటాయి పరిశుద్ధాత్ముడు కూడా చాలా డెలికేట్ చాలా సెన్సిటివ్ పర్సన్ అతను కూడా చూస్తాడు వీనిలోనికి నేను సంపూర్ణంగా రావాలన్నా వద్దా రెండవ దశ నువ్వు అంటే ఈ యొక్క నీ ప్రాణము మరియు సెల్ఫ్ అంటాం కదా లేక స్వీయం జీవితం జీవితంలో నుంచి నువ్వు సక్సెస్ఫుల్ గా బయటికి రావాలా అంటే సంపూర్ణంగా పరిశుధాత్మ అభిషేకం నీకు ఉండాలా అందుకే ఒకసారి ఎవరైనా చదవండి దూకాసు వార్తలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తా ఏసు ప్రభుకి ముప్పై సంవత్సరాలు పట్టింది యేసు క్రీస్తుగా మారడానికి మన జీవితాలు కూడా అంతే కొందరు జీవితాలు అంతే సరే నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలియదు ను చిన్నప్పుడు రక్షణ పొందినవు కానీ నువ్వు భాషం పొంది పర్శుదాత్మ పొదుపున రోజే నువ్వు అభిషేక్ తిని అయినావు అభిషేకం పొందిన వాడవైతున్నావు అభిషేక నీ జీవితంలో ట్వంటీ ఇయర్స్ పట్టిందేమో నా జీవితంలో ట్వంటీ ఇయర్స్ పట్టింది రక్షింపబడి నేను ఎప్పుడో చిన్న హైస్ ఎప్పుడు నేను ఇంకోట బహుశా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నా సండే స్కూల్లోనే నా నప్ప నా జీవితాన్ని ప్రభు సమర్పించిన అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాను పాపాలు చేయకుండా దొంగతనాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడకుండా చెడ్డ మాట్లాడకుండా ఇవన్నీ చేసినాం బైబుల్స్ ధ్యానం చేదిన కానీ పర్శుదాత్మ వచ్చిండా లేదు పర్శుదాత్మ ఎప్పుడు వచ్చిండు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిండి అంత టైం పట్టింది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అంతే యేసు క్రీస్తుగా మారాలంటే ముప్పై సంవత్సరాలు పట్టింది నీ జీవితం నా జీవితం కూడా అంతే కానీ కొందరు విషయాన్ని నేను గమనించిన రక్షింపబడ్డా రోజే పాపసం రోజే పరశురాత్మ వస్తున్నారు అది ఆశ్చర్యం అది దేవుని యొక్క ఆత్మ చిత్తం నేను దాని గురించి కామెంట్ చేయను కానీ కొందరు జీతాలు నేను చూసిన వాప్సం పొందుతుంటేనే పరసాత్మ దిగి రావడం కొన్ని కుటుంబాలలో ఒకసారి జేడి మెట్ల ప్రాంతంలో ఒక వాక్యం చెప్పి ఇద్దరు అన్నదమ్ముళ్ళు వారి భార్యలు ఆ రెండు కుటుంబాలకి బాప్సం ఏమని చెప్పారు ఒక సిస్టర్ నడిపిస్తుంది చర్చ్ ఎక్కడ ఎక్కడ ఒక చిన్న చెరువు ఉంటే చెరువులకు దిగినాం అందరం నా ఐదు మంది దిగినాం ఆ సిస్టర్ ఏమో ఒడ్డి మీద బట్టలు పట్టుకునింది ఒక్కేసారి నలుగురు మీద పరిశుదాత్మ వచ్చింది ఇంకా నెలలనే ఉన్నాం మేము అప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటది ప్రవ్వాయి దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలో ఆయన కార్యంలో అమోఘంలో అందుకే ఉంటా ఉంటాం చూడండి లుకాసు వార్త అధ్యాయము మొదటి వచనం ఎవరని చదవచ్చు లుకాసు వార్త అధ్యాయము మొదటి వచనం పరిశుద్ధాత్మ పూర్ణ యోధాల నది నుండి తిరిగి వచ్చి నలుబడి దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడును ఆ దినము లో ఆయన ఎలాగో తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గుడగా అపవాది నీవు దేవుని కుమారుడ వైపు రాళ్లను ఈ రాశితో ఈ రాళ్లతో చెప్పుమని ఆయనతో చెప్ప అందుకు చాలే అయితే అక్కడ ఏముందంటే నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ముప్పై సమాచాలు పట్టింది కదా నీకు ముప్పై సమాచాలు పట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటుందంటే ఏసు ఆత్మ పూర్ణుడై ఆత్మ పూర్ణుడు అంటే ఆత్మలో పూర్ణత స్థితికి ఎదిగిన వాడు అంటే ఫుల్నెస్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో కంప్లీట్నెస్ అంటాం కంప్లీట్ ఆత్మ ఆయనకు వచ్చింది అది నేను చెప్పే పాయింట్ కంప్లీట్ ఆత్మ ఆయనకు వచ్చినాక అప్పుడు ఆయన నువ్వు ఇప్పుడు క్రీస్తువు కాబట్టి నువ్వు టెస్ట్ చేయబడాల అందుకు సైతాన్ అంటున్నాడు నువ్వు దేవుని కుమరడవని అనుకుంటున్నావు కదా నువ్వు కుమరడవైతే ఈ టెస్టులు నువ్వు పాస్ కావాలా అని చెప్తున్నాడు కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నాకు ఎందుకు ప్రభుటర్ కానీ ఈ జ్ఞానం లేకపోయింది అన్నట్టుగా ఈ చర్చలో నువ్వు కుమారుడి దశకు ఎదగాల అంటే నీకు ఈ శ్రమలు తప్పవు శోధనలు తప్పవు దాని తర్వాతనే నీ సేవా పరిచర్య నెక్స్ట్ లెవెల్ నాజీ చేపట్టే జీవితము అంత ఈజీ కాదు ఇప్పుడు సంసరణ జీవితంలో ఎందుకు ఈ సెకండ్ లెవెల్లోనే ఆయన ఫెయిల్ అయిండు ఎందుకు ఫెయిల్ అయ్యిండు సెకండ్ లెవెల్లో ఆయన శరీరానికి దేవుని యొక్క ఆత్మకి మధ్యలో ఆ పోరాటంలో ఆయన ఎప్పుడు దేవుని యొక్క ఆత్మకి విధేత చూపించకుండా శరీరానికి విధేత చూపించడం వలన ఆయన నష్టపోయింది అన్నట్టు అంతట జారా స్త్రీ గురించి మాట్లాడినప్పుడు అది సర్పం అని నేను మీకు చూపించిన గతంలో ఈ విచారం మనిషికి ఆ బలహీనత అన్నట్టు కాబట్టి దాని కాటు బహు డేంజరస్ కాట్ సర్పపు కాటు విషం కదా ఆ విషము బాడీలోకి ఎక్కినాక ఎట్లా ఉంటుంది పరిస్థితి వాడు చచ్చిపోతాడు మళ్ళా తిరిగి అందుకు సర్పపు కాటు నుంచి మనం తప్పించుకోవాలా ఒకటే మార్గం దానికి అదేంటంటే నువ్వు పక్షిరాజులాగా తయారు కావాలా అది నేను ఏదైనా ఒకరోజు చూపిస్తా వాక్యాలన్నీ ఏదో చూపాను అంటే వ్యక్తిగతంగా నీ జీవితం ఎట్లా మార్పు చెందాలా రెండవ దశలో అన్నదే మనం ధ్యానిస్తానం కొంతసేపటి నుంచి వారిని సిస్టమేటిక్ గా నేను ముందుకు తీసుకెళ్తున్న తర్వాత లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ స్టం చదవండి వరన్న ఆయన సంపూర్ణమైన పూర్ణమైన ఆత్మలో ఉన్నాక పరిశుధాత్మ సంపూర్ణంగా ఆయన శోధింపబడుతుండడు ఇప్పుడు నిజంగా కుమారుడవేనా నేను పరీక్షించాల పో అని దేవుని యొక్క ఆత్మ అతన్ని పంపిస్తుండే తీసుకొని పోతుంది అరేనా ఇప్పుడు పరీక్షించబడుతున్నాడు ఆయన ఆ పరీక్షలు అన్నిటిలో పాస్ అయినాయని మనకు తెలుసు ప్రతి పరీక్ష ప్రతి ప్రశ్న ఒక దినం అవన్నీ చూసినాం మనం ఆ మూడు ప్రశ్నలు దేనికి సంబంధించిన తర్వాత సడన్లీ ఒక డౌట్ వచ్చింది అందరికీ ఆయన దేవాలయపు శ్రీఖరం మీద తీసుకోబోయిడు సైతానుడు ఏసుప్రభుని మళ్ళీ టెంపుల్ మీద అంత పెద్ద టెంపుల్ మీద సైతానుడు ఏసుప్రభులు ఎవడితే మనుషులు చూసి ఆశ్చరపోరా ఇదేంటి మనిషి టెంపుల్ అంచున పైన కానీ ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది ఎవరికి రాదు నాకు తెలుసు రెండు వేల సంవత్సరాల ప్రశ్న ఇక్కడ ఒకవేళ వేసి దానికి జవాబు ఇంటర్నెట్ లో దొరికేది ఒకడో ఒకరు ట్రై చేయండి ఇంటర్నెట్లు ఉందో లేదో ఏసి ప్రభు అతన్ని దేవాలయపు శిఖరానికి తీసుకుపోయినంటే సమీట్ అంటాం చివరి అంచు అది శిఖరం అంటే చివరి దశ అది పైగా ఉంటుంది కదా దాని మీద బెల్లు ఉంటుంది దాని కింద బెల్లు ఉంటుంది మీద సిలువ ఉంటది క్రిస్టియన్ చర్చెస్ కైతే అక్కడ నిలబడితే మనుషులకు ఎవరు కనిపించలేదా ఇది ఆత్మీయ ప్రపంచం అన్న విషయము ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ కండ్లకు కనిపించేది కాదు ఇది ఇదంతా జీలుతుంది ఆత్మలో అదొక ప్రపంచం అది ఆ ప్రపంచంలో అడిగి పెట్టినా ఆల్రెడీ చదవండి ఇప్పుడు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం అప్పుడు అప్పుడు ఏసు ఆత్మ బలముగా గలియకు తిరిగి వెళ్ళను ఆయన గురించి సమాచారము ఆ ప్రదేశమంతట వ్యాపించను ఆయన అప్పుడు ఏసు మనసారి చదవండి అప్పుడు ఏసు తన ఆత్మ బలముతో గలియకు తిరిగి వెళ్ళను చాలు అప్పుడు ఏసు తన ఆత్మ బలము గలది బలముతో కదా అంటే ఎప్పుడు ఆయన కుమారుడి దర్శకి ఎదిగినాక సంపూర్ణంగా పవర్ఫుల్ గా తయారయ్యింది అని చెప్తుంది ఆ వాక్యం కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ అట్లా తయారు కావాలా అంటే ఎంత టైం పడుతుంది మనం గ్రహించాలి ఇక్కడ ఇందాక చూసినట్లు ఆయనకి ముప్పై సంవత్సరాలు పట్టింది మనకి మరీ తక్కువ సమస్యలు పడుతున్నాయి కొందరికి క్షణాలు కొందరికి ఒక గంట సేపట్లోనే అయిపోతుంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరీక్షిస్తారు కదా ఆయనకు తెలిసిపోతుంది కదా వీళ్ళు రెడీగా ఉండడా లేదా కొందరికి వాప్సం ఇస్తుంటే పరిశుధాత్మ మీదికి వస్తుంది కొందరి బాప్సం పొందినాక ఇంటి వెనక వస్తుంది కొందరికి నెక్స్ట్ సండే వస్తుంది కొందరికి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది వాప్సం పొందినాక కూడా అందుకే అంచలంచలు ఎదగడం ప్రాబ్లం మనం నేర్చుకోవాలి ఇక్కడ ఆయన బలంతో అంటే పరిశుధాత్మలో బలంగా తయారైంది అనేది చూపిస్తుంది ఆత్మీయలో సో ఇవి ఎట్లా సాధ్యము తెలుసు ఇవన్నీ సాధ్యం ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ ఒక సాధన అంటాం సాధన చేస్తేనే కానీ ఇవి రావు బ్లైండ్ వినేస్ వినేష్ వెళ్ళిపోతే ఎప్పటికీ రావు నువ్వు మోకాల మీద ఉండాలి ఎన్ని గంటలు ఉండగలవు రహస్య గదిలోనికి బొమ్మన్నాడు ఆయన దురాత్మలని విజయం పొందాలంటే ఇటువంటి దయ్యాలన్నీ మీరు ఓడించాలంటే ఉపాస ప్రార్థనలు తప్ప వేరే మార్గమే లేదన్నాడు మీ ప్రార్థనలు సమాధాన మనం మన శరీరాలతో మన హెల్త్ ప్రాబ్లమ్స్ సమాధాన పడతా ఉంటాం అందుకు మనము ఆత్మలో బలంగా ఎదగలేని స్థితిలో ఉంటున్నాం ఫుల్ స్పిరిట్ లో ఎదగలేకపోతున్నాం పరిశుధాత్ముడు సంపూర్ణంగా నీలోకి వస్తే నీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి నీ శరీరం అసలు ఎక్కడ నీకు అసలు నీకు ఆకలి ఉండదు నిద్ర అంటూ ఉండదు ఆక తినకపోయినా ఏం కాదు నిద్ర ఏం కాదు అట్లా ఉంటది అన్నట్టు నీ పరిస్థితి నువ్వు ఎంతగా మేల్కున్నా ఎన్ని ప్రాంతాల్లో పోయి నీవు అలసిపోవన్నట్టు అట్లాగా ఉంటుంది మన జీవితాలు అన్నట్టు కాబట్టి చివరిగా లూకాసు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదవసారి చదువుతున్నా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువాత ప్రకటించుటకై ఆయన అభిషేకించెను చెరలో నున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకును నలిగిన రుదను విడిపించుటకును ప్రభువు ప్రకటించును ఇచ్చ ఇంగ్లీష్ లో అయితే అభిషే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినాక నీ పరిచర్ అనేది ఎట్లంటుంది సరే ఆ స్టేజ్ గురించి మనం మాట్లాడతలేం కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకు మనల్ని అట్లా తగ్గి చేస్తాడు మనం అక్కడ చూస్తున్నాం ఈ పద్దెనిమిదవ వర్షనంలో ఏ శుప్రమంటుండో ఇప్పుడు నా మీద దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా ఉన్నది ఎందుకున్నది ఒక పని నిమిత్తమై బీదలకు సువార్త చెప్పడం ఆరంభమైతే అక్కడి నుంచి ముందుకు వెళ్తా ఉంటుంది పరిచర్య ఒక దశ నుంచి ఒక దశకి గుడ్డి వారికి చూపులు నలిగిన వారికి ఆరణ ఇవన్నీ ఒక దశ నుంచి ఒక దశ పరిచర్యలో అట్లా దశ గల పరిశుధాత్మ అభిషేకం ఉన్న వారందరూ ఒక దశ నుంచి ఒక దశకి ఒక దశ నుంచి ఒక దశకి పోతానే ఉండాల సేవ ట్వంటీ ఇయర్స్ క్రితం ఉన్న సేవ నీకు లేదు ట్వంటీ ఇయర్స్ క్రితం చెప్పబడుతున్న వాక్యాలు నువ్వు ఇప్పుడు చెప్తలేవు అప్పుడు ఏబీసీలే ఇప్పుడు నువ్వు ఎక్స్వైజెడ్ వర్క్ వెళ్ళిపోయావు అవి కూడా దాటిపోతున్నావు ఆ దశకి ఎదిగిపోతున్నాం అన్నట్టు అట్లనే ఉంటుంది పరిచర్యలో కూడా ఒక పరిచయం నుంచి ఒక పరిచర్య ఒక పరిచర్ నుంచి ఒక పరిచయ లెవెల్స్ కి దేవుడు మనల్ని తీసుకొని పోతా ఉంటాడు రెండవ దశలో చూస్తూ ఉంటుంది కాబట్టి రెండవ దశ బహు కఠినమైంది కష్టతరమైంది ఇక్కడ చాలా మంది పడిపోతారు విడిచిపెడతారు దేవుణ్ణి పరిశుధాత్తుడు తన పాని తన్ని ముగించాల ఎందుకంటే తండ్రి దేవుడు తండ్రి రూపకంగా ఈ లోకంలో తన పని ముగించిండి కొనసాగించిండి విశల్ప జీవితాలలో అబ్రాంతో మాట్లాడడం ఐగుప్తికి తన సంతాన్ని పంపడం అక్కడి నుంచి వారిని బానిసతల నుంచి బయటికి తీసుకొని రావడం అక్కడి వరకు తండ్రి యొక్క పాత్ర తర్వాత వారు లోబ లోబలన్నీ ప్రజల్లాగా తయారై అతన్ని బహుగా దుఃఖపరిచారు తండ్రిని మలాకి గ్రంథం వరకు బహుగా దుఃఖపరిచారు మలాకి గ్రంథం తర్వాత మతైసు వార్త వరకు మూడు నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ అంటాం డార్క్ పీరియడ్ అంటాం ఆ నాలుగు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తలు లేరు దేవుని యొక్క దర్శనాలు లేవు దేవుని యొక్క స్వరం లేదు మనుషులు విచ్చలి విడిగా లోకతీతంగా జీవించారు మొత్తము చీకటి ప్రపంచమంతా ఆల్రెడీ చీకట్లుంది సంపూర్ణంగా చీకట్లో జీవించు ఆ లో నక్షత్రం వెలిగింది మన కొరకు అతను అనుగ్రహించబడి కుమారునిలాగా అందుకే చీకట్లో సంచరించిన జనులు గొప్ప వెలుగును చూసేద్దరు అన్న ప్రవచనము అక్కడ నెరవేరడం మనం చూస్తున్నాం మన ప్రభు జీవితం ద్వారా ఆయన పుట్టుక ద్వారా కాబట్టి ఈ నీ ప్రాణానికి పరిశుద్ధాత్మకి మధ్యలో ఉండే ఈ పోరాటం ఇది తరచుగా ఉంటుంది అక్కడి నుంచి కానీ కొత్తగా రక్షింపబడ్డ వారి జీవితంలో మరి విశేషమైన ఈ పోరాటం ప్రాణానికి మరి పరిశుదాత్మకి మధ్య పోరాటం ఈ పోరాటంలో ఒక సీక్రెట్ నేను నేర్చుకున్న ఏంది తెలుసా నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవడం పరిశుదాత్మకి నేను అదే చెప్తాను పరిశుధాత్మతో మాట్లాడతాను ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఎందుకంటే పాత నిబంధన కాలంలో తండ్రి పాత్ర వహించిన దేవుడు క్రొత్త నిబంధన ఆరంభం మొదలుకొని కుమారుని పాత్ర వహించిండు దాని తర్వాతనే అంటే ఆయన ఏం చేసిండు నిన్ను జీవింపజేసి పరిలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు నిన్ను ఇక్కడికి వెళ్ళిపోతేనే మంచిది మీకు నింపోకపోతే వేరే ఒక ఆదరణకర్తని నేను పంపను అంటే పరిశుధాత్మ గురించి మాట్లాడుతు పరిశుద్ధాత్ముని పాత్ర ఇప్పుడు నడుస్తుంది రెండు వేల నుంచి దేవుడు మూడవ దశలో తన పాత్రని కొనసాగిస్తుండు ఇప్పుడు మన కాలంలో అందుకు నువ్వు పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాల అక్కడ కన్ఫ్యూజ్ కావనే కావద్దు సమస్తాన్ని ఏసు క్రిస్తు జయమన్నారు కాబట్టి నేను అడిగినప్పుడు కూడా పరశుధాత్మని ఏసు క్రిస్తు లేకపోతే వేరే బోధ అయిపోతుంది మోసకరమైన బోధ ఈ పోరాటంలో నువ్వు పరిశుధాత్మకి సమర్పించుకోకపోతే మటుకు నువ్వు బ్రేక్ అయిపోతావు మొత్తానికే అవిశ్వాసం వచ్చేస్తుంది దుఃఖము వేదన నేను ప్రభుని నమ్ముకొని నాకు ఏం జరిగింది నాకేం బాగా ఏం లాభమైంది ఇట్లా మాట్లాడతారు మనుషులు పడిపోయిన మనుషులు ఎందుకంటే పాపం వాళ్ళకి ఎవరు ట్రైన్ చేయలేదు అక్కడుంది నీ బాధ్యత నీ గ్రూప్ బాధ్యత అక్కడుంది కృతగా రక్షింపబడ్డ వారిని సందర్శిస్తాను అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తను మాట్లాడాలా వాళ్ళని తీసుకొని వాళ్ళని సిద్ధపరుస్తుండాలా వస్తూ ఉంటే కష్టాలు ఈ కష్టాలలో ఎట్లా బయటికి రావాలా అనే మార్గం నువ్వు చూపించాలా వాళ్ళకి తర్వాత వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ మన గ్రూప్ అట్లా ఆ క్రొత్తగా రక్షణ పొందిన వారి జీవితాలలో వాళ్ళు కుమారుని దశకి ఎదగడానికి కొరకు నువ్వు దోహదంగా చేస్తున్నావు అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ రెండవ దశ అయిన ఈ యొక్క ప్రాణం లేక జీవం వ్యక్తిగత జీవితం స్వీయ మేనే జీవితం నీ యొక్క తను ఈ దశలో నువ్వు ఏం చేయాలా చూడండి ప్రతిదీ దేవుని వాక్యమే చెప్తుంది లేకపోతే నీ సంత తలంపులు అన్నట్టు నా సంతతలంపులు నేను చోటు అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయానికి వెళ్ళిపోతాం చూడండి ఇది బహు నాకు బహు ఇష్టమైన అధ్యాయాలు బైబిల్లో యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయం నాకు బహు ఇష్టమైంది నేను కొత్తగా రక్షణ పొంది సేవ చేసిన రోజల్లో ఈ మూడు అధ్యాయాలని ఎక్కడ వాక్యాలు చెప్పటండి ఏ చర్చికి ఏ ఫ్యామిలీస్కి పోయినా కుటుంబ ఆరాధన సమయంలో ఈ వాక్యాలు చూపించేవండి పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయం బహుగా ఇష్టమైంది ఎంతో డీటెయిల్డ్ గా నేను చదివిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఇప్పుడు చూడండి వ్యూహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఏడవ వచ్చినం త్యంతు మన ప్రభు సత మాట్లాడతారు చూడండి అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీదికి రాడు నేను వెళ్ళిన ఆయన మీ యొద్ధ పంపును ఆయన వచ్చి సరే ఆయన వచ్చి ఆయన పాత్ర ఏందనే చెప్తుండ అక్కడ కానీ ఇక్కడ ఏమంటుండంటే నేను మీతోనే సత్యమే చెప్తున్నాను అంటున్నాడు ఫస్ట్ ఏంది అది నేను ఇక్కడి నుంచి పోతేనే మీకు ప్రయోజనం ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి ఈ వాక్యాన్ని నీ దగ్గర నుంచి యేశ్రావు వెళ్ళిపోతేనే నీకు ప్రయోజనం అంటున్నాడు ఎవరు స్వీకరించారు ఈ వాక్యం నేను చెప్తున్న గ్యారంటీగా ఏం బ్రదర్ నువ్వు అబద్ధ బోధ చెప్తున్న బ్రదర్ అంటారు అప్పుడు నేను అంటాను చెప్తుంది నేనా యేసుప్రభువేనా ఒకసారి చదువు మళ్ళా అంటాం ఇట్ ఈజ్ ఇట్ ఈస్ టు యువర్ అడ్వాంటేజ్ దట్ ఐ గో అవే నేను వెళ్ళిపోవడము మీకు ప్రయోజనం అంటున్నాడు ఎందుకో తెలుసా ఏసుప్రభు వెళ్ళిపోతే దేవుడు ఆత్మరూపకంగా నీ దగ్గరికి వస్తాడు యేసుప్రభు ఆత్మరూపంగా నిజకొస్తాడు రోజు నేను చూపిస్తా ఏ సుప్రభని ఎట్లా విగ్రహంగా తయారు చేసుకుంది చర్చ్ అనేది పౌలు అన్నాడు కొన్ని త్రా రాష్ట్రం రెండో రాష్ట్ర పత్రికలో మేము ఇక మీదట ఎవరిని కూడా శరీరకంగా ఎరగాము అన్నాడు ఎవరిని కూడా నేను బయట చూడాను శారీరకంగా చూస్తే గొప్పవానికి విలువనిస్తాను పేదోనికి తృణీకరిస్తాను వాడు ఎంత గొప్పడైనా ఎంత బలవంతుడైనా ఎటువంటి వాడైనా కానీ నేను వాణ్ణి సమానంగానే చూస్తాను చూడాలా అంటేను వాని వాణ్ణి శరీరకంగా వాని ఆత్మ ఆత్మస్వరూపిగానే చూడాలా అని చెప్తున్నాడు అక్కడ వాక్యం తర్వాత యేసుప్రభు శరీరంలోనే వచ్చాడు అయినా కానీ ఆయనని కూడా నేను ఆత్మ శరీరంలో ఎరగను ఆత్మలోనే ఎరుగుతాను అన్నాడు అప్పుడు నాకు ఓపెన్ మైండ్ కృత బోధ ఇది ఏసుప్రభుని నువ్వు శరీరకంగా ఎరగద్దు అందుకు కృత నిబంధనలో యేసుప్రభు ఫొటోస్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయన నువ్వు శరీరంలో ఎరగద్దు ఆయన నువ్వు ఆత్మలోనే ఎరగాల ఎందుకంటే ఇప్పుడు చెప్తుండేది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనము అంటే ప్రయోజనం అంటే అడ్వాంటేజ్ మీకు బెనిఫిట్ మీకు లాభం మీకు ప్రయోజనం కావాలంటే మీకు లాభం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే ప్రయోజనము ప్రయోజనము నేను వెళ్ళిన ఎడల ఆదనకర్త మీ యొక్కకు రాడు అని విన్నాను వెళ్ళిన ఎడల ఆయన వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్ధకు పంపుదు పంపుదును ఇంగ్లీష్ అంటే నేను నేను వెళ్ళిపోవడమే మీకు ప్రయోజనము నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మని మీ పంపలేను ఆదరణకర్తను మీ దగ్గర పంపలేన ఉంది ఇంగ్లీష్లో మళ్ళా సెకండ్ టైం ఏమంటుండంటే నేను వెళ్తే ఆయనను పంపిస్తా అంటున్నాడు ఆ వాక్యంలో రాయబడింది ఫస్ట్ ఏమంటుండే నేను సత్యమే చెప్తున్నాను రెండవది నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము మూడవది నేను వెళ్తే నేను వెళ్ళకపోతే ఆయనను మీ దగ్గరికి పంపలేను అంటున్నాడు ఇంగ్లీష్లో For if I do not go away, the helper will not come to you. నేను పోకపోతే పరిశుద్ధాత్ముడు సహాయకుడు మీకు రాడు మీ దగ్గరికి రాడు నేను వెళ్తే ఫోర్త్ పాయింట్ నేను వెళ్తే అతన్ని మీ దగ్గర పంపిస్తా అంటే ఎవరు పంపిస్తారు ఏ సూప్రవే ఇది పాయింట్ బట్ పాయింట్స్ ఇవి మొదటిది నేను వెళ్తే ప్రయోజనం రెండవది నేను వెళ్ళకపోతే మూడవది పరశురాత్ముడు రాడు నాలుగవది నేను వెళ్తేనే అతన్ని పంపిస్తా అందుకు నేను ఏ స్వీకరిస్తున్నాననే పరశురాత్మ బుకోవాలా అని చెప్తా ఎందుకంటే పరశురాత్మ పంపించిందే ఏప్రవణ్ది ఇక్కడ వాక్యం అందుకు యోహాన్ సువార్త చాలా ఇంపార్టెంట్ బుక్ సువార్తలలో కృత నిబంధన విషయాల పత్రికలలో లేక సువార్తలలో ఇప్పుడు చూడండి పద్నాలుగవ అధ్యాయంకి వస్తాం యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం నీ ప్రాణము ఆ స్ట్రగుల్ పరుశు పరిశుధాత్మ మధ్య జరిగే స్ట్రగుల్స్ లో నువ్వు ఎట్లా పరిశుధాత్మకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలా అనేది వాక్యం చెప్తుంది పద్నాలుగో అధ్యాయం చదండి ఇప్పుడు యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను తండ్రి వేడుకను మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండు ఉండుటకై ఆయన వేరే యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యగు ఆత్మ మీకు అనుగ్రహించను దేవు మన ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ ఏమనంటే నేను తండ్రిని వేడుకుంటానంటున్నాడు నేను ప్రార్థిస్తా అంటున్నాడు ఏసు ప్రభు అంటున్నాడు నేను తండ్రిని ప్రార్థిస్తాను ఏమని మీకు వేరే ఒక ఆదరణకర్తను పంపమని ఇవ్వమని అయితే అక్కడ ఏముందంటే ఒకవేళ పంపిస్తే అంటే ఎందుకు ఎందుకు వేరే ఒక ఆదరణకర్తను మీకు పంపాలా ఆ పాయింట్ కూడా అక్కడ మాట్లాడుతున్నాడు అతను అతను మీతో శాశ్వతంగా ఉంటాడు అని చెప్తుంది వాక్యం అది పాయింట్ నాకు నచ్చింది అన్నిటికంటే మరోసారి చదువుదాం తెలుగులో నేను తండ్రిని వేడుకొనేదను మీ యొద్ధకు ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన మీ ఎల్లప్పుడు ఉండుటకాయి ఆయన వేరే యొక్క ఆదన కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించండి చూడండి ఎల్ల అంటే నీతో పాటు శాశ్వతంగా ఉండేది పరిశుధాత్మ అందుకు పరశుధాత్మకి నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ ఏ ప్రభు నేను ఇక్కడ పోకపోతే మీకు ఏ ప్రయోజనం ఉండదు అంటున్నాడు నీ జీవితంలో ప్రయోజనం ఉండాలా రెండవ దశలో రక్షింపబడ్డ దినం మొదలుకొని దాని తర్వాత నీకు ప్రయోజనం ఉండాలా అంటే ను సంపూర్ణంగా పరిశుద్ధాత్మకి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవాలా అరెస్ట్ కావాలా అరెస్ట్ మీ అండ్ టేక్ మీ అన్ అడగాల పరశుదాత్మతో కానీ మనకేంటంటే మన బోధలో అట్లా మనం ప్రేయర్ చేయమన్నట్టు పరిశుద్ధాత్మతో సంభాషించమన్నట్టు అందుకు ఎన్నో బొగొట్టుకున్నాం మనం అవకాశాలు మంచి మంచి కార్యాలు జరగకపోయినాయి మా జీవుడు పశుధాత్మత్వం నువ్వు సంభాషించాలా ఎట్లయితే నువ్వు ఏసు ప్రభుత్వం సంభాషిస్తున్నావో అట్లనే పశుధాత్మత్వం సంభాషించాలా అంటే ఏసు ప్రభుని తృణీకరిస్తున్నామా అంటే ఏసు ప్రభుని మనం తగ్గిస్తున్నామా విలువలో కానే కాదు ఏసు ప్రభు చెప్పిన మాటలు అవి నేను పోతేనే మీకు ప్రయోజనం నేను పోకపోతే మీకు అదనకర్త రాడు ఆయన నేను పోతేనే ఆయనను పంపిస్తాను ఎట్లా పంపిస్తాను తండ్రిని వేడుకుంటాను పంపమని అతను వచ్చినప్పుడు ఏం చేస్తాడు మీతో పాటు శాశ్వత కాలం ఉంటాడు అది పాయింట్ అన్నట్టు శాశ్వత కాలం ఉంటాడు ఆయన సత్యస్వరూపి తర్వాత ఏమంటుందంటే ఈ లోకము తనను స్వీకరించేది అంటున్నాడు ఇప్పుడు పదేడ వచనం లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరడు మీరు ఆయనను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఆయనను పొందుకోదు దాని అర్థం ఏంటంటే శారీరకంగా ఉండేవాళ్ళు నువ్వు రక్షణ పొందిండచ్చు కానీ శారీరకంగా ఉంటే నువ్వు ఆయనను చూడలేవు ఆయనను ఎరగవు ఆయన్ని పొందుకోలేవు ఇదొక సీక్రెట్ అన్నట్టు మీరు పరిశుధాత్మాన్ని పొందుకోవాలంటే మీరు ఏం చేయాలని నేను ఎరగాల ఆయనను స్వీకరించుకోవాలని పొందుకోవాలా ఆయన గురించి నేర్చుకోవాలా మరోసారి చదువుతాం చూడండి ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హూమ్ ద వరల్డ్ కెనాట్ రిసీవ్ బికాజ్ ఇట్ నీ సీస్ హిమ్ నార్ నోజ్ హిమ్ అతన్ని చూడదు అతన్ని తెలుసుకున్నది అంటే పరిశుధాత్మ గురించి తెలుసుకోవాలా అని చెప్తుంది ఇంగ్లీష్ బైబిల్లో ఈ వరల్డ్ ఆయనని తెలుసుకోదంట ఆయనని చూడదంట ఆయన గురించి తెలుసుకోవాలా అని చెప్తుంది ఇక్కడ పరిశుధాత్మ గురించి మీరు బాగా తెలుసుకోవాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అతన్ని మీరు తెలుసుకుంటే ఏమవుతుందో కూడా ఉంది అక్కడ చూడండి చదవండి బట్ ఇఫ్ యూ నో హిమ్ చదవండి సార్ తెలుగులా ఆయన ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండు ఎప్పుడైతే మీరు ఆయనని ఎరుగుతారో అంటే ఆయన గురించి బాగా తెలుసుకుంటారో ఆయన మీలో వచ్చి నివసిస్తాడు ఆయన నీలో ఉంటాడు నువ్వు ఆయనలో ఉంటావు అంటే మీరిద్దరు ఒక్కటి అయిపోతారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నక్కడ అది దేవుని యొక్క అనాది కాలపు సంకల్పం అది అంటే ఆదాముని సృష్టించబడక ముందు దేవుని సంకల్పం అది ఏంటంటే దేవుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు కొన్ని కొన్ని యుగాలు ఒంటరిగానే ఉన్నాడు అయితే అతనికి మనిషి అనే అనేవాణ్ణి సృష్టించి అత ఆ మనిషితో సహవాసం చేయని ఆశ కలిగిందని అందుకు ఆదాంని సృష్టించినట్టు మనం చూస్తాం తన సహస్తాలతో నేను చూపించినది వాక్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు ఈ సృష్టిని అంతా తన నోటి మాట ద్వారా సృష్టించాడు కానీ రెండు జీవులనే ఆయన తన హస్తాలతో సృష్టించండి నిర్మించాడు సృష్టించాడు మొదటిది ఆదాము ఆదాం తర్వాత ఆదాం కంటే ముందే మనకు తెలుసు ఈ ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నీ ఆదాం కంటే ముందొచ్చినాయి తరువు రాలేదు ఈ విషయం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో పశువులు పక్షులు చేపలు చెట్లు అన్ని ఆదాం కంటే ముందే వచ్చినాయి లాస్ట్కి ఆదాం వచ్చిండు దేవుడు అన్ని సమకూర్చిండు అని వాక్యం అన్నిటిని సమకూర్చి తర్వాత మనిషిని తీసుకొచ్చిండి లోకంలోకి అని చూస్తాం మనం కానీ నేను ఇప్పుడు చూపించలేని యోపు గ్రంథంలో ఉంది ఒక వాక్యము దేవుడు సర్పాన్ని కూడా తన స్వహస్తాలతో సృష్టించండు అని అక్కడ వాక్యం ఇప్పుడు నేను చూపించాను అది ఎట్లా వెళ్ళిపోతుంది మనిషిని సర్పాన్ని తన చేతులతో సృష్టించేడు ఏదో ఒక రోజు నేను రిలీజ్ చేస్తా వాక్యం ఇప్పుడు చేయండి దానికి సిద్ధపడాలి మనం కూడా ఎందుకంటే రక్షింపబడ్డ జీవితము రెండవ దశలో ఈ పోరాటం వ్యక్తిగత జీవితం సంబంధించింది వ్యక్తిగత జీవితానికి పరిషదాత్మ మధ్యలో జరిగే పోరాటానికి సంబంధించిన విషయాలే ధ్యానిస్తున్నాం ఈ పోరాటంలో ఎట్లా మనము సమర్పించుకోవాలా నీ శరణం ఏమో అడగిస్తుంటది పరిషుదాత్మని ఓ ఎల్పోనాకని వరుస ఆత్మ అంటే నువ్వు కండిషన్ ఏంది నువ్వు రక్షణ రక్షణ పొందినా కాబట్టి నేను రావాలని దరికి నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి వీల్లేదు నన్ను స్వీకరించాలా నాకు విధేత చూపించాలా నేను నేను నడిపిస్తా నేను నేను నడిపిస్తే లోకంలో ఒక్కసారి నీలో నేను ఫుల్లుగా వచ్చేసానంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే నీకు అపజయం అంటూ ఉండదు ఎవరు నీకు వ్యతిరేకం ఉండడు ఏ నరుడు నీ ఎదుట నిలబడలేడు ఎటువంటి దురాత్మలు అవి ప్రతనులే కానీ అధికారులే కానీ ఎటువంటి దురాత్మలైన కానీ ఎటువంటి చీక్కటి శక్తులైనా కానీ నీ ఎదుట నిలబడలేవు అవి మోకాలు వంగాల్సిందే నీ ముందు ఎందుకంటే నీలో ఉన్నవాడు కాబట్టి ఏసుక్రీస్తు నామంన ప్రతి మోకాలు వంగా కాబట్టి ఆయన నీలో ఉంటే నీ ముందు వంగాల్సిందే ఈ సీక్రెట్ నీకు అర్థమైతే దయాలను ఊరికనే వెళ్ళగొట్టగలవు దయాలకు కూడా రెవ్యూనికి రిలీజ్ అయిపోయింది సీక్రెట్ ఇక వీందే నేను రాలేను అనే అభివృద్ధి డిసైడ్ కానీ నిన్ను ఈ స్ట్రగుల్స్ లో పడగొట్టి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్ముని బాధ్యత ఏంది అంటే నిన్ను కుమారిని దశకి తీసుకొని పోవాలా ఆ తీసుకొని కాలం మొదలుకొని కొంతకాలానికి నిన్ను తండ్రిని దశకి ఎదిగింపజేస్తాడు అప్పుడు నువ్వు జాగరూకుడిగా తయారవుతావు పర్లోక రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు బ్రతికున్న కాలంలోనే ఈ లోకంలోనే ఉన్నంత కాలం అక్కడ పోయి అనేక మందితో సంభాషిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రవ్వ మా దేశానికి ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నావు రా వచ్చి మీటింగ్లో కూర్చో పార్టిసిపేట్ చేయ అంటాడు అప్పుడు అమాంతంగా నీ ఆత్మ అక్కడ కూర్చుంటుంది ఆ పెద్దలందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది నరేంద్ర మోడీనా రాహుల్ గాంధీనా ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది శశి నేషనల్ లెవెల్లో నెక్స్ట్ ఈ దేశానికి ఇంత పెద్ద దేశం ఇది నేను కనినా అంటాడు నినివే పట్నాన్ని గురించి ఇది నేను కనిన దేశం ఇది కుడి ఎడమలు ఎరగని ప్రజలు వీళ్ళు వీళ్ళందరూ నేను నేను కనిన ప్రజలు అంటాడు నా బిడ్డలు వాళ్ళు అంటాడు అనిలను పట్టుకొని మరి వాళ్ళు నశించుకోవడం నాకు ఎట్లా ఇష్టమా రాత్రి పుట్టి తెల్లవారికి ఎండిపోయిన స్వర చెట్టును చూసిను బాధపడుతున్నవే మళ్ళీ ఎన్నో రోజుల్లో నేను వీళ్ళని కనిన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతమందిని వీళ్ళు నశించుకోవడం నాకు ఇష్టం అనుకుంటున్నావా అని యోనాతోని సవాల్ చేశాడు దేవుడు అంటే యోనాని తర్బి చేస్తుండక్కడ కాబట్టి ఈ దినము ఈ విషయాలు మనకు అర్థం కావాలా ఈ స్ట్రగుల్స్ లో నీ వ్యక్తిగత జీవితానికి మరియు పరిశుధాత్మకి మధ్యలో ఈ పోరాటంలో నువ్వు ఈరోజు కూడా ఆయనకి సంపూర్ణంగా ఈల్డ్ కావట్లేవు అంటే సంపూర్ణంగా దాసోహం కావట్లేవు నేను అది నేర్చుకున్నా నా లైఫ్ లో నైన్టీ టూలో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకో పరిశుధాత్మ కొరకు పిచ్చంలాగా పరిగెత్తిన ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలు పరిగెత్తిన పరిశుదాత్మ కొరకు నా ఆశం చూసిండి దేవుడు అప్పుడు నా అనుగ్రహించండి పరశుదాత్మ ఆయన విధానం అది ఆ స్ట్రగుల్స్ లో ను ఒక్కసారి ఆయనకు సమర్పించుకున్నావంటే నీ లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నేను చెప్తున్నాను ఎప్పుడైతే పరశుదాత్ముడు ఫుల్ గా వస్తాడో మీకు ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా పరశుధాత్మ అంటే అగ్ని ఎందుకంటే మన దేవుడు అగ్ని దహించు తండ్రి అగ్ని కుమారుడు అగ్ని పరశుధాత్మ అగ్ని దాని ముందు ఏ నిలబడలేవు ఒక్కసారి ఆ అగ్ని సంపూర్ణంగా నీలో ఉంటే నువ్వు అసలు కూర్చోలేవు ఎప్పుడు నిన్ను ఏదో వేధిస్తూ ఉంటుంది ఏదో పోతుంది ఏదో చేయలేకపోతుంది ఏదో చేయలేకపోతుంది ఏదో చేయాలా ఏదో చేయాలా ఏదో చేయాలా స్టెఫెన్ విషయంలో చూస్తామది మనం స్టెఫెన్ లో ఆ గాబర గాబరతనం ఉంటుంది ఆ పరశుదాత్మ అట్లా చేస్తూ పరిగెత్తాల పరిహెత్తల పరిహెత్తలు ఆ పనిచే ఈ పనిచేయాలి ఆ పనిచే ఆయనకి ఇచ్చా ఇచ్చిన పనిని నిర్వర్తించలేకపోయిండు స్టెఫెన్ బయటికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం అప్పుడు ఆ శాన్ గుంపు డెబ్బై మంది పెద్దల యాజకులు వివిధ మత యాజకులు ఆ డెబ్బై మంది చేతిలో చిక్కబడి ఆయన ఈ డెబ్బై మంది ఎప్పుడు ఎంటాడుతుంటారు మనల్ని నేను చెప్తున్నా భవిష్యత్తులో అంటే గుంపు అది డెబ్బై మంది సర్పంలో గుంపది ఆ డెబ్బై మంది వెంటాడతా ఉంటారు యోసపుతో పాటు ఉంటారు సారీ ఏషావుతో పాటు ఉంటారు ఆ మంది నేను చూపించిన గతంలో మీకు యోస ఏమైనా యాకోపిని కలవడానికి ఏషావు ఉంటాడు తమ్ముని కలుసుకోవడానికి డెబ్బై మంది వెంట పెట్టుకొని కాబట్టి ఈ డెబ్బై మంది ఏసు ప్రభుని సెలివేసే టైంలో కూడా ఈ డెబ్బై మంది లేరు ఎందుకంటే డెబ్బై మంది కలిస్తే న్యాయము కొనసాగించాల కానీ డెబ్బై మంది కాకుండా జస్ట్ నలుగురో ఇద్దరు అన్న మరియు కాయపా మామ అల్లుళ్ళు ఇద్దరు మామ అల్లుళ్ళు డిసైడ్ చేసుకున్నారు యేసుని నిర్మూలించడం కొరకు ఆ తక్కిన అరవై మంది లేరాడా ఆ అరవై మందిలో కొందరు వచ్చి అడిగారు మీరు చేసిన తప్పు పని కదా డెబ్బై మంది లేకుండా మీరు ఎట్లా తీర్పు తీర్పు తీర్స్తారు కానీ వాళ్ళు తీర్పు తీర్చేశారు ఎట్లా ఈ డెబ్బై మంది దాన్ని కలుపుకుంటే కాదుని పనిది దొరికింది ఈ చంపాలంటే ఈ డెబ్బై మంది ఇరవై ఎనిమిది మందిని పక్కకు పెడదాం డైరెక్ట్ బిద్దరికి వెళ్ళిపోదాం అంతా కుయుక్తి అన్నట్టు అంటే సర్పానికి సర్పానికి ఏ గుణం లేదు ఒక కుయుక్తి తప్ప భూ జంతువులన్నిట్లోకి బహు కుయుక్తి కలది అంటే సర్పంలో ఎటువంటి గుణగణం లేదా అది నేను చూపిస్తే ఒకరోజు మీకు ఆయన ఎందుకు దాన్ని స్వహస్థల తన స్వహస్థలతో సృష్టించండు మనిషిని ఎందుకట్లా తన స్వహస్థలతో సృష్టించండి దానికి మనకి ఏంది తేడా ఆయన చూపిస్తే ఈరోజు చూపించను కాబట్టి ఆత్మ ఆత్మీయ స్థితిలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రచన పూట మనం అందరము పరిశుద్ధాత్మకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి ఈ దినం నుంచి నువ్వు పరిశుద్ధాత్మతో సంభాషించడం నేర్చుకోవాలా పరిశుద్ధాత్మునికి వందనాలు చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే మూడవ పాత్ర ఇది దేవుణ్ణి మన కాలంలో ఈ యుగము ముగించే వరకు మూడవ పాత్ర ఇది దేవుణ్ణి పాత నిబంధన కాలంలో తండ్రి పాత్ర కృత నిబంధన కాలంలో కుమారుని పాత్ర ఇప్పుడు మూడవ కాలం అంటే ఇది చివరి కాలంలో పరిశుధాత్ముని యొక్క పాత్ర అందుకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ పరిచయాలో ఫలం రాదు ఎందుకంటే పరిశుధాత్ముని ఉంటేనే ఫలం ఉంటుంది అది అంచలంచలు ఎదిగినప్పుడే కాబట్టి వచ్చే వారము ఈ యొక్క రెండవ స్థితి లేక రెండవ స్టేజ్ అంటాం కదా ఈ సెల్ఫ్ అనేది లేక నీ ప్రాణం అనేది దీనికి సంబంధించిన విషయాలు ఈ శరీరానికి పరిశుదాత్మకి మధ్యలో జరిగే ఈ పోరాటంలో ఎట్లా మనము ముందుకు పోవాలా ముఖ్యంగా ఒక వాక్యం చూపించి క్లోజ్ చేస్తా మొదటి కొరింతులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి కొన్ని తెలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఇప్పుడు చూడండి మీ శరీరానికి సంబంధించింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అయితే మీలో ఉన్న పరిశుధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగారా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు పరిశుద్ధాత్మ మీ శరీరంలోనికి రావాలని ఆశపడుతున్నాడు ఎందుకు అంటే పరిశుద్ధాత్మునికి మనిషిలోనే ఉండలా అనేది అది ఒక నియమం అన్నట్ పరిశుధాత్ముడు మనిషిలోనికి వస్తనే కానీ తన పనిని కొనసాగించలేడు అందుకు ఆ పుస్తకాలను చూస్తాము అందరి మీద పరిశుభ్ర రావడం దాని తర్వాత సంఘం ఆరంభమైంది లేకుంటే సంఘం సృష్టిలో మీ దేహము దేవుని మీకు అనుకరించబడింది మీలో ఉన్న పరిశుధాత్మకు ఆలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు స్ట్రగుల్ నీ దేహము పరిశుధాత్ముని ఆలయము కానీ పరిశుధాత్ముని రానియకుండా అడగిస్తుంది అది ఎన్ని సంవత్సరాలు అది దేవుని వల్ల మీకు అనుగ్రించబడింది ఎప్పుడైతే రక్షణ పొందినవో నువ్వు జీవింపజేయబడ్డవో జీవించబడినాక పరిశుదాత్ముని నీలో నివసించాలా నిన్ను ఒక సాధనంగా తయారు చేయాలా నిన్ను రిలీజ్ చేయాలా మార్కెట్లకి ఒక ప్రోడక్ట్ తయారు ఒక వస్తువు తయారు నిన్ను ఒక సోల్జర్ లాగా తయారు చేసి యుద్ధ భూమిలకు నడిపించాలా నువ్వై సైతాన్ల మీద విజయం పొందాలా అది పాయింట్ ఇక్కడ అందుకొరకు మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కారు కాబట్టి దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు నిన్ను తన ఆలయంగా మార్చుకున్నాడు అందులో పరశుదాత్ముడు నివసించలాగానే నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఊహించుకోండి ఉదయం లేసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు పరశుదాత్మ నీలో ఉన్నాడా ఎందుకు పీడకళలు వస్తాయి ఎందుకు చెత్త కళలు వస్తాయి పరిశుధాత్పణీల వెళ్ళిపోయి కాబట్టి కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచడి సెల్ఫ్కి సంబంధించిన వాక్యాలు మనం ధ్యానిస్తా ఉన్నాము ఈ రోజు నుంచి కాబట్టి మీ దేహంలో దేహంతో దేవుని మహిమపరచడి అంటే కొత్తగా హలలియా హలలియా అని పాటలు పాడితే మహిమపరచడం కాదు మీ దేహంతో అంటే బహు పరిశుద్ధంగా జీవిస్తూ దాన్ని ఆయనకి నాజిరు చేయబడింది కాబట్టి నీ జీవితము నీ శరీరం కూడా నాజిరు చేయబడింది కాబట్టి ఇప్పుడు తీర్మానించుకొని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోండి ఈరోజు ప్రార్థన చేయండి పరిశుధాత్మ నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను స్వీకరించి సంపూర్ణంగా నాలో మీరు బస చేయండి మీలో నేను బస చేయాలని ఆశపడుతున్న ఈ దినం అట్లా ఎవరు చేయరు నాకు మరి నేను చేసుకుంటున్నాను ఎన్నో సమాచారం నుంచి ఎందుకంటే ఏ స్లో చెప్పినట్లు జయమని ఆయనకి సమర్పించుకోండి అని చెప్తున్నాడు అక్కడ పరిశుధాత్మకి చోటివడి అతన్ని దుఃఖపరచకుడి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి అట్లా వాక్యాలు వచ్చే వారము మరీ డీటెయిల్ గా నేను మీకు చూపిస్తా వాక్యాలు నీలో పరిశుదాత్మ లేకపోతే నీ పరిస్థితి ఏందనేది క్రీస్తులే పరిశుదాత్మ లేనివాడు నా వాడు కాడంటే వేసుకోడు రోముల పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అది కూడా బహు ప్రాముఖ్యమైన అధ్యాయము వాటన్నిటిని మనము సిస్టమేటిక్ గా వచ్చే వారం నుంచి చూద్దాం ప్రార్థిస్తాం అంతవరకు పరశుద్ధ పరుశుదుడ తండ్రి మీకు వదనాలైనా మహోన్నతుడగ మాయసయ్య మీకు సమస్త ఘనత మహిమా ప్రభాలు చెల్లించుకుంటున్నాం పరుశుధ ఆత్మదేవ మీకే వదనాలు అర్పించుకుంటున్నాం మమ్మల్ని అభిషేకించి మాకెంతో ఆదరణకరంగా ఉన్నందుకు మీకెంతో వదనాలు ఇంతకాలం మీరు మమ్మల్ని అడిపించినారు ఎన్నో సమస్యలలో ఎన్నో పరిస్థితులలో మాకు మంచి ఆలోచన ఇచ్చినారు మాకెంతో ఆదరణకరంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఇంతవరకు మమ్మల్ని అభిషేకించి మాకు ఎన్నో కృపారులు అనుగ్రహించినారు మమ్మల్ని ఎంతగానో ఫలపరితం చేసినారు ఆత్మఫలం మాలో మీరు చూపించినారు ఆత్మఫలం లేకపోతే రక్షణ అనుభవం పోయిన మీరు మీరు తర్వాత ఏ రీతిగా మనుషులను వివేచించాలా ఏ రీతిగా సైతాన శక్తులను వివేచించాలా మీరు మాకు నేర్పించినారు ఇది ప్రభువలం కలిగిందా లేదా అనేది ప్రతి ఆత్మని ఎట్లా వివేచించాలని మీరు మాకు నేర్పించినారు దాన్ని బట్టి మీకెంతో వదన అర్పించుకుంటున్నాం మీరు ప్రభు చెంతగా మిమ్మల్ని నడిపిస్తారని వాక్యం సెలవిస్తుంది ప్రభుకి సంబంధించిన జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి సహాయపడతారని జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం పరిషుదార్చన నాలోనివే తీసుకొని మీకు వాటన్నింటినీ బయలుపరచడం మన ప్రభు మాట్లాడినట్టు మీరు చూపిస్తున్నారు కాబట్టి ప్రభు ఈ సాయంత్రం సమయం వీటిని మేము బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించేలాగా సహాయపడండి నేను ఇది బైబిల్ స్టడీ కాబట్టి ప్రభు ఇది ఆరాధన కాదు కాబట్టి దీన్ని మేము బహుగా జాగ్రత్తగా నేర్చుకొని పరీక్షకు మా శక్తికి మించిన ప్రయాణము మా కొరకు పరలోకంలో అక్కడ ప్లాన్స్ చేస్తే ఇక్కడ నెరవేరుతున్నాయి కాబట్టి మా జీవితాలలో నా జీవితాలలో ఏం ప్లాన్స్ అక్కడ కొనసాగించే సిద్ధపరిచినో అవి మాకు బయలుపరిచేది మీరే ఈ దినం పాత నిబంధన కాలంలో దూతలు వచ్చి చెప్పారు ఇప్పుడు మీరు మా హృదయంలో ఉండే వాటిని మాకు బయలుపరుస్తున్నారు కాబట్టి వీటిని మేము గ్రహించి మా పనులు మేము ముగించాలే దినం ఈ లోకంలో మేము మా పిలుపులు నిష్ఫలం కాడానికి వీళ్ళేది ఎసయ్యా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి ఈ సాయంత్రం సమయంలో మేము ఒక్క క్షణం కూడా జీవించలేం పరిశుధాత్మ లేకుండా ఎందుకంటే పరిశుధన సపోడే మమ్మల్ని జీవింపజేస్తారని వాక్యం సెలవిస్తుంది మనల్ని జీవింపజేయండి తండ్రి పరిశుద్ధ అగ్ని అగ్ని ఉంటే ఏ రోగాలు నా దగ్గర రాగలవు ఏ చీట శక్తులు నా దగ్గర రాగలవు అవి మాడిపోతాయి మసైపోతే ఏ వైరస్లు రాలేవు నా దగ్గరికి అవి ఎందుకు వస్తుందంటారు అవి నీ అని దుఃఖపడాల ఆ వైరస్లు ఆ బ్యాక్టీరియా అటువంటి ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నా ప్రార్థించున్నాం తండ్రి ప్రభు ఏక కృపా సమాధనం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్